వదిన విజయవాడ నుంచి వస్తున్నారు కదా నేను స్టేషన్కి వెళ్తాను వెళ్ళు ప్లాట్ఫారం మీదకి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా తెలుసు నాన్నగారు ప్లాట్ఫారం మీదకి వెళ్లాలంటే ప్లాట్ఫారం టికెట్ కొనాలి అది చూపించకపోతే లోపలికి రానిస్తారా వాళ్లు రానివ్వటం రానివ్వకపోవటం మనకక్కర్లేదు ప్లాట్ఫారం టిక్కెట్టు కొని లోపలికి వెళ్లటం మన పని కాని కిందటిసారి నేను అక్కయ్యతో వెళ్లినప్పుడు వాళ్లు టిక్కెట్టు లేకుండానే పోనిచ్చారు ఎవరూ అడగలేదు మీరు టికెట్ కొన్నారనుకుని వాళ్లు అడిగి ఉండరు తమ్ముడు కూడా వస్తాడ నాన్నగారు రాని రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్తగా దాటండి వాణ్ణి నిన్ను విడిచి అక్కడికి పోనివ్వకు అలాగేనండి నాన్నగారు అన్నయ్య స్టేషన్కి వెళుతున్నాడు నేను కూడా వెళ్తాను అన్నయ్య నేను కూడా సాయంత్రం నీతో స్టేషన్ కు వస్తాను రైలును చూస్తాను అలాగే చూద్దు గాని పదా అన్నం తిందాం అమ్మ పిలుస్తున్నది నాన్నగారు నాన్నగారు ఈవేళ సాయంత్రం అన్నయ్య వదిన విజయవాడ నుంచి వస్తున్నారు కదూ ఇవాళ సాయంత్రం అన్నయ్య వదిన విజయవాడ నుంచి వస్తున్నారు కదూ నేను స్టేషన్కి వెళ్తాను నేను స్టేషన్కు వెళ్తాను వెళ్ళు వెళ్ళు ప్లాట్ఫారం మీదకి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా ప్లాట్ఫారం మీదకి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా తెలుసు నాన్నగారు తెలుసు నాన్నగారు ప్లాట్ఫారం మీదకి వెళ్ళాలంటే ప్లాట్ఫారం టికెట్ కొనాలి ప్లాట్ఫారం మీదికి వెళ్లాలంటే ప్లాట్ఫారం టికెట్ కొనాలి అది చూపించకపోతే లోపలికి రానిస్తారా అది చూపించకపోతే లోపలికి రానిస్తారా వాళ్ళు రానివ్వటం రానివ్వకపోవటం మనకు అక్కర్లేదు వాళ్లు రానివ్వటం రానివ్వకపోవటం మనకు అక్కర్లేదు ప్లాట్ఫారం టిక్కెట్టు కొని లోపలికి వెళ్లటం మన పని ప్లాట్ఫారం టిక్కెట్ కొని లోపలికి వెళ్ళటం మన పని కాని కిందటిసారి నేను అక్కయ్యతో వెళ్లినప్పుడు వాళ్లు టిక్కెట్టు లేకుండానే పోనిచ్చారు కాని కిందటిసారి నేను అక్కయ్యతో వెళ్ళినప్పుడు వాళ్ళు టికెట్ లేకుండానే పోనిచ్చారు ఎవరు అడగలేదు ఎవరు అడగలేదు మీరు టికెట్ కొన్నారనుకొని వాళ్ళు అడిగి ఉండరు మీరు టిక్కెట్టు కొన్నారనుకొని వాళ్లు అడిగి ఉండరు తమ్ముడు కూడా వస్తాడట నాన్నగారు తమ్ముడు కూడా వస్తాడట నాన్నగారు రాణి రాణి రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్తగా దాటండి రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్తగా దాటండి వాణ్ణి నిన్ను విడిచి ఎక్కడికి పోనివ్వకు వాణ్ని నిన్ను విడిచి ఎక్కడికి పోనివ్వకు అలాగేనండి అలాగేనండి నాన్నగారు నాన్నగారు అన్నయ్య స్టేషన్కి వెళ్తున్నాడు అన్నయ్య స్టేషన్కి వెళ్తున్నాడు నేను కూడా వెళ్తాను నేను కూడా వెళ్తాను రవి ఇలా అన్నయను కూడా పిలు అన్నం తిందురు గాని అన్నం ఇందురు గాని అన్నయ్యా అన్నయ్యా నేను కూడా సాయంత్రం నీతో స్టేషన్ కు వస్తాను నేను కూడా సాయంత్రం నీతో స్టేషన్ కు వస్తాను రైలును చూస్తాను రైలును చూస్తాను అలాగే చూదు గాని అలాగే చూద్దూ గాని పద అన్నం తిందాం పద అన్నం తిందాం అమ్మ పిలుస్తున్నది అమ్మ పిలుస్తున్నది పాస్ కావాలంటే బాగా చదవాలి పాస్ కావాలంటే బాగా చదవాలి గాలి కావాలంటే కిటికీలు తెరవాలి గాలి కావాలంటే కిటికీలు తెరవాలి శర్మను ఇక్కడికి రాని శర్మను ఇక్కడికి రాని సుశీలను లోపలికి రానివ్వకు సుశీలను లోపలికి రానివ్వకు సరళను ఇక్కడికి రానివ్వండి సరళను ఇక్కడికి రానివ్వండి సుబ్బారావును తలుపు తీయనిస్తున్నాను సుబ్బారావును తలుపు తీయనిస్తున్నాను శర్మను సుశీలకు నన్ను రాణిచ్చినప్పుడు నిన్ను కూడా రాణిస్తాను నన్ను రానిచ్చినప్పుడు నిన్ను కూడా రాణిస్తాను నిన్ను మాట్లాడనిస్తున్నప్పుడు నన్నెందుకు మాట్లాడినివ్వావు నిన్ను మాట్లాడనిస్తున్నప్పుడు నన్నెందుకు మాట్లాడినివ్వావు శర్మ ఇలా రా అన్నం తిందువుగాని శర్మ ఇలా రా అన్నం తిందువు గాని మీరు ఇలా రండి పుస్తకాలు తీసుకుందరు గాని మీరు ఇలా రండి పుస్తకాలు తీసుకుంద్రు గాని నువ్వు బొమ్మ వేద్దు గాని ఇలా నువ్వు బొమ్మ వేద్దు గాని ఇలా మీరు ఈ తుపాకీ పేలుదురు గాని ఇలా రండి మీరు ఈ తుపాకీ పేలుదురు గాని ఇలా రండిట్యూషన్ మాట్లాడని పాడు శర్మను పాడని పో పోను పోని చదువు చదవని నడవని నడు నిన్ను ఎవరు లోపలికి రానిచ్చారు నిన్ను ఎవరు లోపలికి పోనిచ్చారు ఎవరు ఈ అడుగు రమను ఎవరు ఈ అడగనిచ్చారు? కాఫీ తోటలో మామిడికాయలు ఎరనెవరు ఈ తోటలో మామిడికాయలు కొయ్యనివ్వరు గుళ్ళోకి చెప్పులతో గు వెళ్ళనివ్వరు మనల్ని ఇప్పుడు మాట్లాడిస్తారు మనల్ని ఇప్పుడు పిలవనిస్తారు రెస్పాన్స్ మనల్ని అతను లోపలికి వెళ్ళనిస్తాడా వెళ్ళనివ్వటం వెళ్ళనివ్వకపోవటం అతని పని కాదు శర్మను కుమార్ చదవనిస్తాడా చదవనివ్వటం చదవనివ్వకపోవటం కుమార్ పని కాదు రవిని వాళ్ళు కుర్చీలో నుంచి లేవనిస్తారా లేవనివ్వటం లేవనివ్వకపోవటం వాళ్ళ పని కాదు సుగుణను విమల పరీక్ష రాయనిస్తుందా రాయనివ్వటం రాయనివ్వకపోవటం విమల పని కాదు నేను పాలు తాగుతాను నేను పాఠం చదువుతాను మేము పూలు కోస్తాం సరే కోదురు గాని మేము ఇంటికి వెళ్తాం సరే వెల్దురు గాని నేను ఇక్కడే ఉంటాను సరే గాని మేము ఈ బల్లం నెడతాం సరే నెడుదురు గాని నేను ఇక్కడ నిల్చుంటాను సరే నిల్చుందువు గాని నేను బయటికి వెళ్ళాలి వెళ్ళాలంటే తలుపు తియ్యాలి ఈ ఇల్లు కొనాలంటే డబ్బు ఉండాలి వాడు పాస్ కావాలి బాగా చదువు పాస్ కావాలంటే బాగా చదవాలి నాకు మామిడికాయలు కావాలి చెట్టు ఎక్కువ మామిడికాయలు కావాలంటే చెట్టు ఎక్కాలి రేపు మీకు సెలవు కావాలి ప్రిన్సిపాల్ అడుగు సెలవు కావాలంటే ప్రిన్సిపాల్ని అడగాలి